ము పనుశ్రవస్తరాజత ఆనుశ్వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్య పం వందే గురు పరంపరా మహాత్మాం పా ప్రకృతిమాశ్రి భజన్యమనస జ్ఞాత్మ భూతాదిమవ్యయం మహాత్ములు అంటే ఎలా ఉంటారు అని చెప్తున్నారు దీన్ని చెప్పడానికి ముందు అల్పాత్ములు ఎలా ఉంటారు చెప్పి ముందు చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తారు ఎందుకంటే నెగిటివ్ని పరిహరించటం వేదాంత శాస్త్రంలో ప్రధానమైన పని పాజిటివ్ని సంపాదించాల్సిన ఏమీ లేదు ఎందుకంటే మీరే పరబ్రహ్మ స్వరూపం అయి ఉండగా ఇక దీంట్లో సంపాదించేది ఏముంటుంది ఏ ఈశ్వరుణ్ణి మీరు కొలుద్దామనుకుంటున్నారో అది మీరే అయి ఉన్నారు ఏ ఆనందం కోసం మీరు ప్రయత్నిస్తున్నారో ఆనందం మీ స్వరూపంలో అంతర్గతం అయ్యే ఉన్నది కాబట్టి పాజిటివ్ గా గెయిన్ చేయాల్సింది లేదు ఇక్కడ చేయాల్సిందల్లా ఆ నెగిటివిటీని పోగొట్టుకోవటం ప్రతిబంధకాలని నివారించటం ఇది ఎలాగంటే గదిలో రూములో స్పేస్ లేదనుకోండి ఏం చేస్తారు స్పేస్ రూమ్లో స్పేస్ లేకపోతే చోటు లేకపోతే ఏం చేస్తారు చోటుని ఉత్పత్తి చేయరు చోటుని ఆక్రమించినవేమిటి ఒక టీపాయ్ ఉంటుంది అది మొత్తం అంతా ఆక్రమించకూంది కాలికి చేతులకి అడ్డు కూడా అది తీసేసారంట అంతా చోటే అక్కడ ఉన్నవన్నీ తీసేస్తే అంతా చోట కాబట్టి అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని మీరు కొత్తగా ఉత్పత్తి చేసి దానికి ఉన్న ఆటంకములను తొలగించుతాయి అందుకోసమే నెగిటివ్ ఆస్పెక్ట్ మీద ఎన్ఫోసిస్ ఎక్కువ ఉంటుంది అది ఒకటి గమనించాలి మీకు శాస్త్రం మొత్తం మీద అలాగే ఉంటుంది అనివే అల్పాత్ములు అంటే ఎవరైతే భోగమును సంగ్రహమును ఆశ్రయిస్తారో భోగ సంగ్రహపరాయ సంగ్రహ అంటే ప్రోగు చేయటం డబ్బు భోగ వస్తువులను ప్రోగు చేస్తూ భోగ అంటే ప్రోగు చేసిన వాటిని భోగించడం సో ఇది భోగ సంగ్రహ పరాయణత్వం అంటారు దీనికి ఇంగ్లీష్లో ఏమంటారంటే కన్సూమరిజం అని అంటారు సో మనిషిని సమాజం ఏం చేస్తుందంటే కన్స్యూమర్ కింద తయారు చేస్తుంది యూ కన్స్యూమ్ మీరు కన్స్యూమ్ చేయండి సో అమెరికాలో ఒకప్పుడు బుష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎకానమీ డౌన్ అయితే ఈ పత్రికాభి లేఖలు అడిగారు ఎకానమీ కొంచెం డౌన్ ఉంది ఏమిటైతే ఆయన చెప్పాడు దాన్నే ఉంది మీరు రాబోయే ఈ ఫెస్టివల్ సీజన్ వస్తుంది హాలిడేస్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది మీరు కూడా మార్కెట్ల మీద పెరిగి ఎక్కువ పదార్థాలని కొని మీరు కన్స్యూమ్ చేసినట్లయితే మళ్ళీ ఎకానమీ పైపు వస్తుంది అని చెప్పేసి బుష్ బుష్ లైక్ దాట్ సో గో టు ది మార్కెట్ అండ్ ఓపెనింగ్ యువర్ పాకెట్స్ use your credit cards, open your purse, purse strings, and consume more, then the economy will go up. The model, economy model, that is how the economy is structured. Economy model, then capitalist economy enter. The economy model, I would enter, you make more money, and then you enjoy life. That is the model. It's in the capitalist society law, అక్కడ మనకు సోషల్ లైఫ్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే మేక్ మోర్ మనీ వైడి చూస్తే ఏడు భగవద్గీత ఏం చేస్తాం సాయంకాలం కూడా భగవద్గీత ఏం చేస్తాం వాల్ మార్చుకు ఎక్కడికో పోయి రెండు గంటలు ఎక్స్ట్రా పని చేస్తే యూ కెన్ మేక్ మోర్ మనీ భగవద్గీత ఉంది దీనికి దీని గురించి ఆలోచన మేక్ మోర్ మనీ అని ఆగుహంగా పుష్ చేసి మనిషిని పుష్ అండ్ పుష్ పుష్ చేసి మనీ ఎక్కువ సంపాదించేట్లాగా పుష్ చేస్తారు ముఖ్యంగా ఈ వైద్యులు ఉంటారు చూడండి పేషెంట్కి ఎంత సమయం పడుతోంది అది అంతా క్యాల్కులేట్ చేస్తారు పేషెంట్స్ని ఒక ఈ అసెంబ్లీ లైన్లో మూవ్ చేస్తారు చూడండి కార్స్ని కారు డొక్కు కార్లో డొక్కు కదా డొల్ల తీసుకుని దాన్ని అలా అసెంబ్లీ లైన్లో మూవ్ చేస్తుంటే అలా అలా తయారవుతుంది అదే రకంగా పేషెంట్స్ని అసెంబ్లీ లైన్లో మూవ్ చేసినట్టుగా మూవ్ చేయాలి పేషెంట్ గదిలోకి రాగానే ఆ హాస్పిటల్ గదిలోకి రాగానే రిసెప్షనిస్ట్ షీ రిసీవ్స్ విత్ స్మైల్ అండ్ దెన్ ఆస్ వాట్ ఈస్ ది మ్యాటర్ వాట్ యుంట్ దెన్ షీ రిజిస్టర్స్ ది పేషెంట్ అండ్స్ టు ఎ వెయిటింగ్ రూమ్ ఆ వెయిటింగ్స్ లో ఎంత టైం పట్టింది ఒక పేషెంట్ ఆ వెయిటింగ్ రూమ్ లో ఆ పేషెంట్కి ఒక డాక్టర్ ప్రిలిమినరీగా ఎగ్జామిన్ చేసి డయాగ్నాస్టిక్స్ ఏవి కావాలో రికార్డు చేసి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు ఆ విధంగా ఆ పేషెంట్ని అలా అసెంబ్లీ లైన్లో మూవ్ చేసి యూ సెన్ ది పేషెంట్ అవుతి బిల్డింగ్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ హౌ మెనీ పేషెంట్స్ వీ కెన్ రొటైట్ హౌ మెనీ మోర్ పేషెంట్స్ వీ కెన్ డూ ఇలా రిసెక్స్ చేస్తారు కెన్ బిలీవ్ ఎందుకు the more number of patients you see the more money you make it is all about money operation theater katti pette andre ekku operations chestu undalu dannu varana okasa tiristhhe darmid ketni petta bodantha eppudu ochadu come thing cheyali ochina vallalo evvalugana operation cheyadaniki ye maatrame chance unnatlaithe ఇప్పుడు గర్భవతి ప్రసవం కోసం వచ్చిందనుకున్నామో నువ్వు ప్రసవ వేదనాది నువ్వు పడక్కర్ల నీకు ఆపరేషన్ చేసేస్తామని ఆపరేషన్ థియేటర్లోకి చూసేయటం అప్పుడు మొక్కలు కొంచెం నెక్కుగా ఉందంటే నారాయణ తైలం రాష్ట్రం ఉంటే సరిపడుతుంది కానీ అలా కాదు దా ఆపరేషన్ థియేటర్లకు పంపించి వాడికి సర్జరీ చేసేయటం సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేయమన్నాం అదే సర్జరీ చేసి అరే ఫిజియోథెరపీ చేసిన వాటి అయితే వై సర్జరీ సూర్జరీ అయితే ఫిజియోథెరపీ చేయాల్సి వస్తే వై సర్జరీ దగ్గరికి ముందు చేయచ్చు కదా పని సోజర్ సో అరకీ సో ఆపరేషన్ థియేటర్ యూ హో ఆక్యూపస్ ఈజ్ హౌ ద కల్చర్ ఈస్ క్రియేటెడ్ అండ్ నౌ యు మేక్ మోర్ మ్యాని అండ్ దెన్ సో క్యాపిటలిస్ట్ సొసైటీస్లో ఎలా ఉంటుందంటే డబ్బు బాగా మీరు సంపాదించిందా ప్రోత్సాహం చేస్తారు మీరు సంపాదించడం మొదలుపెట్టి డబ్బు పోగేసుకుంటే అది ఎలా లాగేసుకోవాలో ప్లాన్ వేసి అది కూడా లాగేసుకుంటారు In the same price, they are still on them. They know how much you are earning on them. They know. If you have one dollar, you will pay for one dollar, you will pay for the money. Everything is on the card. So they know how much you are earning on them. So they will be asking you, come on, why not enjoy this? Why not enjoy that? When you go and buy all the pieces of your money, you వాళ్ళు నిద్రపోయి దిస్ ఈజ్ కాల్డ్ కన్ఫ్యూమర్ కల్చర్ అంటే సంగ్రహము భోగము ఈ విధంగా సంగ్రహ భోగ పరాయణులుగా ఉంటూ సంసారమునే ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వాళ్ళని అల్పాత్ములు అంటారు దానికి భిన్నంగా మహాత్మానహర్జున మహాత్ములు మహాత్ములకి మూడు లక్షణాలు ఒకటేటంటే దైవీం ప్రకృతిని ఆశ్రయిత నిన్న చూసి ఉన్నాము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉండుతా రెండవ లక్షణము అనన్యమనస భజంతి అది మనం చూడాలి మూడవది భూతాదిం అవ్యయం జ్ఞా ఈ మూడు లక్షణాలు కనుక ఉన్నట్లయితే వాడిని దైవీ వాడు మహాత్ముడు అనబడతాడు సో భాష్యకారులు ఏమంటారు చూద్దాము మహాత్మాన ఇది మహాత్మాన అక్షుద్ర చిత్త గొప్ప ఆత్మగలవారు అంటే అర్థమైపోయింది గొప్ప ఆత్మగలవారు అంటే అర్థమే గొప్ప అంటే ఏంటి ఆకాశము పెద్దది అంటే అర్థమేంటి ఆ మాటకి అన్నా అర్థం ఉందా ఎలాగో చెప్పడం ఆకాశం పెద్దది చాలా పెద్దది అది డజన్ కన్వేదిని దాన్ని చెప్పిన పద్ధతి ఏమిటంటే చూడు ప్రతిదానికే ఒక పరిచ్ఛేదము ఒక గోడ ఉంటుంది తెలుసు కదా నీకు అది అలాంటి గోడ అలాంటి పరిచ్ఛేదము హద్దు యొక్క ఎల్ల ఏదో అది ఆకాశము దీ చెప్పాల్సిన పద్ధతి అలాగే మహాత్ములు అంటే అర్థమేమిటి ముందు అల్పాత్ములు అంటే ఎవరో చెప్పి నువ్వు ఇదిరబాబు అల్పాత్ములు అంటే ఇది ఇది కాకుండా ఉంటే అదే మహాత్ముడు లేకపోతే మహాత్ములు ఇంకెలా చెప్తారు అల్పాత్ముల్నే మీరు బోధించగలరు ఇగ్నరెన్స్ ఎలోన్ కనుకరాయి నాలెడ్జ్ జనానికి ఇగ్నరెన్స్ని అజ్ఞానాన్ని చక్కగా వర్ణించి ఈ అజ్ఞానం అనేది ఏది కలదో ఇది దీన్ని కాదని తిరస్కరిస్తే ఏది మిగులుతుంది తాను మిగులుతాడు అజ్ఞానరహితమైన తాను అదే బ్రహ్మ కాబట్టి మహాత్మాన అంటే ఇంత పెద్ద ఆత్మ ఉన్నవాళ్ళని కాగ మహాత్మాన అంటే అక్షుద్ర చిత్త అల్పాత్ములు కానివారు క్షుద్ర అంటే అల్పా అల్పాత్ములు ఆత్మ అంటే బుద్ధి అక్కడ సో అల్పాత్ములు కానివారు అంటే ఎవరన్నా అల్పాత్ములు అంటే ఎవరు నేను మీకు మనవి చేశాను మనం ఏమో మహాత్మన అంటే అంత నెగిటివ్ అపవాద ప్రధానంగా ఉంటుంది వేదాంతము అపవాద ప్రధానంగా ఉంటుంది పురాణము అనువాద ప్రధానంగాను వేదము రూపక ప్రధానంగాను వేదాంతము అపవాద ప్రధానంగానూ ఉంటాయి దా దాని లక్షణం అది అక్షుద్ర చిత్తా మాం ఈశ్వరం సో మాం భజంతి నన్ను భజిస్తారు నన్ను అంటే ఎవరు ఈశ్వరం అని అర్థం చెప్పుకోవాలి జనరల్ సెన్స్లో చెప్పుకోవాలి మామ్ అన్నదానికి ఈశ్వరుణ్ణి భజిస్తారు అని చెప్పుకోవాలి అంతేగాని అక్కడ మాం అంటే దేవకీనందనం శ్రీకృష్ణం భజంతి అలా అలా చెప్పుకోవద్దు అలా చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలో దేవకీనందనం శ్రీకృష్ణం భజంతి అనన్య మనసహ శివుణ్ణి రుద్రుణ్ణి అదే శివుణ్ణి పార్వతిని శక్తిని లేకపోతే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణుణ్ణి ఇలాంటి దేవతల్ని పూజించడం మానేసేసి దేవకీనందుడునైనా శ్రీకృష్ణుణ్ణి మాత్రమే పూజిస్తారు ఎలా ఉంది అర్థం ఇది ఎలా ఉంది నాకు చెప్పడానికి నాకే చాలా దుఃఖం ఉంటుంది నీకు వినడానికి ఎలా ఉన్నాను అని తెలియదు కానీ ఇలా చెప్తారు దీన్ని కృష్ణా కాన్షియస్నెస్ అంటారు అక్కడలా చెప్తారు తప్పే లేదు వాళ్ళు అలా చెప్తారు అలా మనం చెప్పం అది రైతం అది అది సరితార్థం అక్కడ మాం అంటే ఈశ్వరం ఈశ్వరం అంటే శివుణ్ణి అనుకున్నారు ఈశ్వరం శివుడు విష్ణు ఇవన్నీ ఆ సర్వోత్కృష్టమైన జగత్కారణ తత్వానికి మనం పెట్టుకున్నటువంటి వేరు వేరు వల్లండి మాము ఈశ్వరం పా అంటే ఓర్జున దైవీం దేవా దైవీం అంటే దేవానాం ఇయం దైవీ అనే ఆ విభక్తి ఆ విగ్రహవాక్యం అట్టిది ఇది దేవతలకు చెందినది దేవతలకు చెందిన స్వభావము ప్రకృతి అంటే దేవతలు మనుష్యులు లేకపోతే దేవతలు రాక్షసులు దేవతలు రాక్షసులు రాక్షసులే అసురుడు సురులన్నా రాక్షసులన్నా అర్థంలో భేదం ఉన్నది కానీ మొత్తానికి అసురులే రాక్షసులు అవుతారు ఇప్పుడు రావణాసురుడు వాడు ఎవడు రాక్షసుడు రావణాసురుడు అని ప్రతి వాడికే పక్కన అసురుడు అని ఉంటుంది నరకాసురుడు నరకుడు అని అంటారా ఏమంటారు నరకాసురుడు మహిషాసురుడు అసురుడు వాడు అసురుడు అయి ఉంటాడు అసురుడు అంటే సూటెడ్ పీపుల్ అని పూజి స్వామీజీ చెప్పారు స్పెషలీ అంటే భోగప్రధానమైన వాడు అని అర్థం భోగపరాయణుడు భోగాల్లో పడతాడో వాడు రాక్షసుడు అయిపోతాడు ఈ కథంతా నేను మీకు మనం చేశాను కాబట్టి దేవతలకు చెందిన స్వభావం గలవాడు దీని అర్థం ఏమిటి అంటే పాయింట్ మిస్ అయిపోతారో అది చెప్పడం నాకు అలవాటు సమాజంలో సమకాలీన సమాజంలో ఉండే ధోరణులని కొద్దిగా ప్రస్తావించటము అలవాటు ఉంటాయి ఎందుకంటే అది టీచింగ్లో పార్ట్ అని నేను అనుకుంటున్నాను నేను చూస్తాను శాస్త్రం చూసి లోకంలో ప్రకృతిని చూసి ఓహో ఇలా ఉందా ఇది అని అనిపిస్తుంది పాఠం అది చెప్పాలనిపిస్తుంది చెప్తాం ఎందుకు చెప్తామో తెలిసిన ప్యూర్లీ అవుట్ ఆఫ్ మన విద్యార్థులు వచ్చినా చాహియే మన విద్యార్థులు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి వెర్రి వెర్లి ధోరణులు ఉంటాయి సమాజంలో వాటి నుండి తమను తాము రక్షించుకోవాలి అని ఒక ప్రేమ తప్ప మరొకటేం దర్ ఇస్ నో అదర్ థింగ్ అనివే దేవతల స్వభావము కలిగిన వారు దేవతల స్వభావం అంటే కొంతమంది ఎలా చెప్తారంటే దేవతలు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు పైన ఉంటారు రాక్షసులు అనేవాళ్ళు రాక్షసులు ఉన్న అసలున్నా వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసున అడుగునుంటారు అడుగు అడుగును ఎక్కడ ఎక్కడ అడుగులు ఉంటారండి అడుగునుంటారు మనుషులు మధ్యలో ఉంటారు ఓకే ఈ దేవతలు ఏం చేస్తారంటే ఆ రాక్షసులతోటి ఈ రాక్షసులు ఆ దేవతతో అప్పుడప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఎక్కడ చేస్తారు యుద్ధం లే సో ఈ ఫుడ్ నాట్ టేక్ ఇట్ లైక్ దాట్ ఇదంతా కూడా సింబాలిక్ అక్కడ పాయింట్ ఏంటంటే దేవ దేవతలు మనుష్యుల్లోనే ఉంటారు అసురులు రాక్షసులు కూడా మన మధ్యనే ఉంటారు కంసాసురుడు మనుష్యుడే రావణాసురుడు వడు మనుష్యుడే మహిషాసురుడు కూడా మనుష్యుడే మహిషము అజ్ఞానానికి తమో గుణానికి చిహ్నం సో కాబట్టి వీళ్ళందరూ మనుష్యులే మనుష్యులే దేవతలుగా ఉంటారు మనుష్యులే రాక్షసులుగా ఉంటారు సో అంతేతనే దీని మీద భాష్యాల్లో అక్కడ చాలా చక్కటి విచారం బృహదారం యుగంలో ప్రజాపతి బ్రాహ్మణంలో శంకరులు చాలా బాగా విచారం చేస్తారు చాలా చేశారు బృహదార ఇంకో చోట కూడా చేశారు మనలోనే ఉంటారు దేవతలు లేకపోతే గీతలో బోధించి ఉపయోగం ఏమిటి మహాత్ములు దైవీ ఉంటారు అంటే ఈ మహాత్ములు స్వల్గంలో ఉండాలి ఇక్కడ ఎక్కడా చిట్టుముట్టు ఉండకూడదు కాబట్టి దేవతల యొక్క స్వభావం అదేమిటంటే చూడండి సత్వగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు దేవతలు త్వజోగుణ తమోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు అసురులు రాక్షసులు కాబట్టి సత్వగుణ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనం కలిగి ఉంటే మనమే దేవతలం అవుతాం మనలోనే దేవతా లక్షణాలు ఉంటాయి మనలోనే రాక్షస లక్షణాలు ఉంటాయి మీరు తినే ముందు అగర్వాడికి పెట్టాలనిపించింది అనుకోండి మీరు దేవత ఈ వీడికి పెట్టకుండా రహస్యంగా దాచిపెట్టుకు తిన్నారనుకోండి మీరు కూడా అసురులు అవుతారు ఈ తినడం కోసం ఇంకోడిని తోసేసి మీరు తినేశారనుకోండి మీరు రాక్షసులు కాబట్టి దేవతలు అసురులు రాక్షసులు అందరూ మనలోనే ఉంటారు ఇక్కడ దేవతల యొక్క స్వభావము ఏమిటి అంటే దమయా శ్రద్ధాది లక్ష క్షమ ధమదయా శ్రద్ధాది లక్షణం అది దేవతల యొక్క స్వభావం శమము శమము అంటే మనస్సు యొక్క నిగ్రహము దాన్ని శమము అంటారు మనస్సును నిగ్రహించడం అంటే చాలా ప్రాక్టికల్ ఇవన్నీ అందుకోసం నేను ప్రాక్టికల్గా చెప్తాను చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి ఒక డెఫినేషన్ ఇచ్చేసి ముందుకు వెళ్ళొచ్చు అంతరింద్రియ నిగ్రహ దాని డెఫినేషన్ అది దీ నా డిఫాన్ డెఫినేషన్స్ దేవుంది సో తత్వబోధలో డెఫినేషన్స్ ఇవన్నీ అలాగా డెఫినేషన్స్ దేవుంది దాని ప్రాక్టికల్ మీనింగ్ మనకి కావాలి మనస్సు మీద ఒక కమాండ్ కమాండే మరి కంట్రోల్ని పేరు పెట్టి కంట్రోల్ని పేరు పెట్టి దాన్ని నొక్కేసి చంపేసేయటం కాదు కమాండే ఇప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళకి ఫ్రీడము ఇవ్వాలి అట్ ది సేమ్ టైం డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే మూర్ఖంగా బడిచి కట్టపొచ్చుకుని కొట్టేసి వాడిని కంట్రోల్లో పెట్టడం దాని డిసిప్లిన్ అందం ది వర్డ్ డిసిప్లిన్ మీన్స్ లెర్నింగ్ ది వర్డ్ ఈజ్ లెర్నింగ్ అని చెప్పిన డిసైపుల్ వన్ హూ లెర్న్స్ మీన్స్ డిసైపుల్ డిసిప్లిన్ మీరు యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే ఈ వాట్ డిసిప్లిన్ It isn't a chemistry. Here, mathematics. What is discipline? Discipline means learning. If everyone is in a discipline, they are in a discipline, they are in a discipline, and they are in a discipline. That is discipline. Then, if you come to the world, you have to do everything. Then, you can say right? that. Energy, Shrimp, cool. that to to path, then, we have to do everything. We are in a world, and we are doing everything. అని మీరు వాడికి నేర్పుతారు అంతేగాని ఎవడైనా వచ్చినప్పుడు నువ్వు కిక్కురు మన్నా ఉంటే నిన్ను మొత్త స్థానం అని కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో చూడు ఎవడైనా వచ్చినప్పుడు కనుక నీ నూటంపటి శబ్దం వచ్చిందా నిన్ను ఇంటికే సార్ఎస్ఎస్థానం దట్ ఈజ్ నాట్ గుడ్ దానివల్ల పిల్లలకి వికాసం ఉంది దట్ వాట్ ఈస్ టు గుడ్ అండ్ వాట్ ఈస్ టు గుడ్ అండ్ ఈజ్ మన వాళ్ళు వచ్చినప్పుడు మనం మర్యాద ఇవ్వాలి కాబట్టి మన అల్లరి కొంచెం తగ్గించుకొని వాళ్ళ సౌకర్యం మనం చూడాలి అని ఆ సెన్సిటివిటీని పిల్లలకి నేర్పితే ఫస్ట్ టైం వాడు నేర్చుకోకపోవచ్చు ఇట్స్ ఎ ప్రాసెస్ కొంతమంది పిల్లలు చీద్గా నేర్చుకుంటారు కొంతమంది కొంచెం టైం తీసుకుని నేర్చుకుంటారు బట్ ఇట్స్ ఎ ప్రాసెస్ అయితే చిత్ర దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే మనల్ని నేర్పేది మనం కూడా పాటించాలి వాడికి నేర్పేది మనం కూడా పాటిస్తూ ఉండాలి దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ సో మనస్సు ఎడల అటువంటి డిసిప్లిన్ కావాలి మనస్సును కూడా మనం బాలకులు వలె లాలయ్యే చిత్త బాలకం మనస్సును కూడా ఒక చిన్న పిల్లవాడిని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేస్తావు దాన్ని డిసిప్లిన్లో పెట్టాలి ఇలాగా మనస్సులో మెయిన్గా కామ క్రోధ లోభ భయ ఇలాంటివి కొన్ని బయలుదేరుతూ ఉంటాయి ఏవో కోరికలు బయలుదేరుతాయి కోరికలు బయలుదేరిస్తే మనస్సుకి నచ్చ చెప్పాలి వయ్ మనసా నీకు బుద్ధి లేదు మీకు జ్ఞానం లేదు ఈ కామ నలు అని మనస్సుకి నచ్చ చెప్పాలి తనకి తాను నచ్చ చెప్పుకోవాలి తనకి తాను అంటే తన మనస్సుకు తాను నచ్చ చెప్పుకోవాలి సో ఇప్పుడు మీకు ఈ వాగ్గేయ కాదులు అంటే ఈ కీర్తనలు వాళ్ళు రచించి వాళ్ళు మనస్సును ఉద్దేశించి ఎన్నెన్నో కీర్తనలు రాస్తారు ఫిబరే రామరసం ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన మనస్సును ఉద్దేశించి చెప్తున్నాడు ఓ మనసా ఇటువంటి సంసారంలో ఎందుకు వృధాగా పరిభ్రమిస్తాను నాకు మొత్తం స్తోత్రం రాదు నీవు ఈ సంసారంలో రసం అనేది లేదు అది నిస్సారమైనది నీవు ఆ రామనామంలో ఉండే రసాన్ని ఆస్వాదించే ప్రయత్నం చెయ్యి అని మనస్సుకి ఆయన బోధిస్తాను ఓ మనసా అని ఆ అడ్రస్ చేసి చెప్తాను కాబట్టి మనస్సుకి కామనలు ఉదయిస్తుంటే ఓ మనసా ఈ కామనలు నీకెలా ఈ సంసారం వ్యర్థం నీకు వినలేదా నీవు భగవద్గీతని చదవలేదా అని తన మనస్సుకి తానే నచ్చజెత్త భయాలు ఉదయిస్తాయి ఓ మనసా భయమేలా ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి ఈశ్వరుని ఆశ్రయించుకుని మన కర్తవ్యాన్ని మనం చేస్తూ వచ్చిన సుఖ దుఃఖాలని బుద్ధితో స్వీకరిస్తూ సమబుద్ధితో స్వీకరిస్తూ సమసిద్ధాప్రసిద్ధ జీవిస్తూ ఉంటాము దీంట్లో భయపడాల్సింది ఏంటి నేను కోసం భయపడ్డా దీంట్లో నష్టమే వస్తుంది ఈ సంవసారంలో దేనిని పొందినా అది లాభము కాదు దేనిని పోగొట్టుకున్నా అది నష్టము కాదు ఈ సంసారము ఇది అసారమైనది నిస్సారమైనది దీంట్లో లాభ నష్టాలే ఉంటాయి దేనికోసం భయపడేవి మృత్యువుకు భయపడము ఎలా మృత్యువు లేనేలేదు నీకు తెలుసుకోక దేహానికే మృత్యువు ఉంటుంది తప్ప ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు మృత్యు భయమేలా అని ఈ విధంగా మనస్సుకి నచ్చ చెప్పడం దిస్ ఇస్ టు డిసిప్లిన్ ఈ డిసిప్లిన్కి శమహ అంటే ఇది కాడినేటివ్ డిసిప్లిన్ డిసిప్లిన్లో మూడు లెవెల్స్ ఉన్నాయి ఫిజికల్ లెవెల్లో డిసిప్లిన్ ఉంటుంది యోగాసనాలు వేస్తారు సూర్య నమస్కారం చేస్తారు సూర్య నమస్కారంలో వీళ్ళు ఇలా ఒంగోమంటాను ఒంగోమంటే వీళ్ళు ఇలా నిలబడతారు అది నిలబడ్డం కదా ఒంగు వంగదు నడువు వంగదు నడువు వంగపోతే కుదరదు సూర్య నమస్కారం చేసేసేపు నడుము వంగ ends well so called only shakespeare's drama of the hall is well but ends well along with shakespeare drama wale like shakespeare's statement it is all is well but ends well ane oka midnight's dream edo aa natakam aakaram vastundalo all is well but ends well, all is well, that ends well. దానికి యోగా వాళ్ళు ఏమని చెప్తారంటే ఆల్ ఈస్ వెల్ దట్ బెల్డ్స్ వ్యాల్ యోగాలో బెల్లింగ్ ది ఫిజికల్ డిసిప్లిన్ దెన్ దిస్ రెస్పిరేటరీ డిసిప్లిన్ ప్రణా అక్కడ డిసిప్లిన్ రెస్పిరేటరీ గాలి తీంచు అది బర్ రూమ్ అని గిరుస్తాడు అలా గిరుచకూడదు సోగా పెరుగుతాడు జర్క్ జర్ అలా జర్తులతో పీలుస్తాడు అలా పేల్చకూడదు స్మూత్గా పేల్చాలి పీల్చి హోల్డ్ ఇట్ వెరీ బ్రీఫ్లీ అండ్ దెన్ అగైన్ త్రో ఇట్ అవుట్ కుంభకము పూర్వకము కుంభకము రేచకము ఇది ప్రాణాయామ దిస్ ఈజ్ ద రెస్పిరేటరీ డిసిప్లిన్ ఇప్పుడు నేను చెప్పింది క్షమా దిస్ ఈజ్ ద డిసిప్లిన్ ఆఫ్ ది మైండ్ కాగ్నిటివ్ డిసిప్లిన్ అంటారు ఇది మూడింట్లోకి ఫిజికల్ డిసిప్లిన్ కంటే రెస్పిరేటరీ సుటీరియన్ రెండింటి cognitive discipline is the highest. హైయస్ట్ చాలా మంది యోగా అని పెట్టి ఆ మొదటి రెండు డిసిప్లిన్స్ చేస్తారు వాళ్ళని హఠయోగులు అంటారు మొదటి రెండు డిసిప్లిన్స్ పక్కన పద్ధతిగా చేస్తారు వెరీ యూజ్ఫుల్ అవసరం వెరీ యూజ్ఫుల్ సో బట్ దే ఆర్ నాట్ ఎన్ ఆఫ్ తర్వాత వాటిని మీరు సస్టైన్ చేయలేరు ఏదో కొంచెం వయస్సు ఉన్నప్పుడు ఓపిగా ఉన్నప్పుడు చేయగలుగుతారు తప్ప దేహము శిథిలం అయ్యే కొద్ది అవి జారిపడతాయి మీకు అల్టిమేట్గా మనతో మిగిలినది ఆ కాల్డినేటివ్ డిసిప్లిన్ అని మిగులుతుంది అండ్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కా యోగా నేర్చుకోమన్నాను అనుకోండి మిమ్మల్ని అందరినీ రన్ని సూర్యనమస్కారం చేద్దామని చెప్పేసి నేను బయటికి తీసుకెళ్ళి నిలబెట్టాననుకోండి లేకపోతే ఎక్కడ నిలబెట్టాననుకోండి మీలో చాలామంది వెళ్ళిపోతారు ఇది ఎక్కడ ప్రారంభం ఏదో వెళ్ళడానికి వస్తే అది వర్కౌట్ కాదు కాబట్టి నా సూర్య నమస్కారాలు ఏవో నేను గుర్తుకప్పుడు కాకుండా నేనేదో చేసుకుంటాను నేను ఐ డోంట్ వాంట్ ఫోర్స్ అప్ అని ఎందుకంటే వయస్సు వచ్చి ఈ సూర్య నమస్కారాలు ఇవి వాటి మీద శ్రద్ధ తగ్గిపోతుంది వాటికి కెపాసిటీ కూడా తగ్గుతుంది Submission at the beginning, continuous discipline has to increase. Anyway, so which citraena is. Those Rome. It is one manastha, one of the above versions of Rome. Everyone asks what an upstream would be. Here is a shape. O. That shape er Finished in a upstream. After you're hearing, 1. a bump got stabbed gotors had, political, 1. a bump get him up, well, దానికి నష్ట చెప్పాలి ఆ చిన్న పండు లోపల టికెట్లే పెద్ద పండుగ మనస్సు అలా ఏ ప్రతి అడుగులోనూ అడ్డుపడుతూ ఉంటుంది లోభం సో క్రోభం మనస్సు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది దీన్ని అధిగమించడం చాలా కష్టం ఆ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాల్సి ఉంటుంది సో ఇతరుల యొక్క బిహేవియర్ విషయంలో కానీ వాళ్ళు మనకి చేయాల్సినవి సరిగ్గా చేయలేదని కుటుంబంలో అనేక విధాలుగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి అండ్ దెన్ పీపుల్ ఆర్ డ్రివన్ బై దట్ pressure ప్రెషర్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి ఏవో ప్రెషర్స్ ఉంటాయి ఆ ప్రెషర్స్ తోటి డ్రివెన్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ సత్యాన్ని దర్శించలేరు ఒక ఆగ్రహాన్ని పెట్టుకుంటారు మేము మాండుక్యాలు చూస్తున్నాము ఒక మిథ్యాధినివేశాన్ని పెట్టుకుంటారు అంటే ఒక అసదాగ్రహము ఉంటారు ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటాడు దాంట్లో ఏమీ సత్యం ఉండదు దానికి సత్యానికి బహుదూరంగా ఉంటాడు కానీ వాడు తెలుసుకోలేడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు దానికోసం తల జంగులుగా తపస్సు చేస్తూ ఉంటాడు వాడికి సత్యం అర్థం కాదు సో అటువంటి ముఖ్యాధినివేశంలో ఉన్నవాడికి మీరు ఏం చెప్పినా అది బౌన్సెస్ బ్యాక్ అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇరిటేషన్ ఇవన్నీ క్రోధము అంటే అవి అర్థం క్రోధము అంటే కొద్దిగా ధూమ్ధాములు గెంతులు వేయడమే కాదు ఫ్రస్ట్రేషన్ రావటము ఇరిటేషన్ వస్తుంది కలుగుతుంది అది ఆ తర్వాత వాగ్వూపంగా ఆ కోపం ప్రకటమవుతుంది ఆ తర్వాత చేష్టారూపంగా కోపం ప్రకటమవుతుంది ఇంకా ఇంకా ముందుకు వెళ్తే ఆఖరికి కోపమే హింసగా తయారవుతుంది ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యానిలాస్ క్రోధము యొక్క విభిన్న రూపములు ఇవన్నీ వీటన్నిటిపైన కూడా మనం అజమాయుషీని సంపాదించాలి ఈ క్రోధానికి మనస్సు లొంగిపోతుంటే ఓ మనసా నేను ఈ క్రోధాన్ని విడిచిపెట్టును దేనికి క్రోధము సంసారం అది ముఖ్య దీంట్లో కోపగించుకోవాల్సింది ఏమీ లేదు పీపుల్ ఆర్ డ్రిన్ బై సమ్ క్రేజీ ఐడియాస్ పీపుల్కి క్రేజీ ఐడియాస్ ఉంటాయి వాళ్ళు దే ఆర్ నాట్ పొజిషన్ టు సీ ది లైఫ్ On, they have darklahness. they cannot see the light, right? you reason why is the light. The only reason why we have given people isi seeing the fire at all. We can see how we have taken stage to bring ph Robin as well trained to begin." It is� and it is delicate, then we can be frustrated. In present this Srama 아득하기 తర్వాత దమము నేను ఊరికే టాపిక్ వచ్చింది కనుక చెప్పేస్తున్నాను ఉపయోగపడుతుందని చెప్తున్నాను లేకపోతే భాష్యాన్ని ఏమైనా చదివేసి శమము దము డెఫినేషన్స్ చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు దమము అంటే ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహము అంటే మెయిన్గా జిహ్వాకి చెప్తారు జితే రసే జితం సర్వం భాగవతం ఏకాదశి స్కంభంలో దత్తాత్రేయ మహర్షి ఆ రసనేంద్రియాన్ని జయిస్తే సర్వాన్ని జయించవచ్చు ముఖ్యంగా పెద్ద వయస్సు వచ్చి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత మిడిల్ ఏజ్ దాటిన తర్వాత దసే ఆఫ్టర్ ఫార్టీ మేబీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో అప్పటి వరకు మీరు ఎలాగ భోజనం చేసినా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా భోజనం చేసినా పర్వాలేదు ఎందుకంటే బాడీ హ్యాస్ రేట్ ఆఫ్ మెటబాలిజం ఆ చిన్న ఆహారాన్ని కూడా అరిగించుకుని దాన్ని శక్తిగా మార్చి ఆ శక్తిని ఖర్చు పెట్టేటువంటి విధానం ఉంటుంది దేహంలో మెటబాలిజం బాగా నడుస్తూ బై ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఎప్పుడో ఆ మెటబాలిజం రివర్స్ అయిపోతుంది అంటే మెటబాలిక్ రేట్ సడన్ గా పడిపోతుంది అంటే ఏమిటి ది బాడీ ఈజ్ నాట్ కన్స్యూమింగ్ ఎనర్జీ అట్ ఎ ఫ్యాస్ట్ పేస్ దాన్ని రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ బాగా తగ్గిపోతుంది అంటే గంటకి ఒక సే ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ బాడీ ఖర్చు పెట్టి అనుకోండి అనుకుని ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీసే ఖర్చు పెడుతుంది అంటే ఏంటి ఫిఫ్టీ క్యాలరీస్ ఇంకా అలా పొద్దుంటాయి బాడీలో ఆ ఎనర్జీ స్పెండ్ కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తగ్గించాల్సి ఉంటుంది ఆహారంలో మంచి డిసిప్లిన్ తీసుకురావాల్సి ఉంటుంది చక్కటి డిసిప్లిన్ కావాలి న్యూట్రిషస్ ఫుడ్ తినాలి న్యూట్రిషన్ ఫుడ్ తినకూడదు న్యూట్రిషస్ ఫుడ్ తినాలి ఆ తర్వాత అంటే న్యూట్రిషన్ తెలుసుకోవాల్సి మరి డిసిప్లిన్ అంటే నాలెడ్జ్ అది దీన్ని నోరు కుప్పేసుకోవడం కాదు ఈడ ఏకాదశి ఏది ఏమైనా సరే నేను నోట్లో నీళ్లు కూడా పోసుకోను అని అలా నోరు కుట్టేసుకుని బతకమనే అభిప్రాయం కాదు అది చాలా పెయిన్ఫుల్గా ఉంది అటువంటి అటువంటి మొండి పట్టుదలతోటి దాన్ని నేను నొక్కి చేస్తాను అంటే మీరు అలా ఎంతకాలం చేయగలుగుతారు మహా చేస్తే ఒక డేస్ చేస్తారు ఆ తర్వాత సోడా మూత పుట్టినట్టుగా మొత్తం డిసిప్లిన్ పోయి మళ్ళీ పడతాడు సంవత్సరం అలా పనికిరా That kind of a, um, a control manchiti kādhika. But cognitively developed case from Kauravala. So, āhārava nāshayana, no precious food detanāli. You should not give importance to taste buds. No precious food detanāli. Luthulu nukshan kādhika. So, number one. Number two, mitāhārava nukshan kādhika. This is nukshan. వాళ్ళ ఏకాదశి ఉపవాసము ఇవన్నీ పెట్టినప్పుడు కూడా దేవుడి పేరుతో చెప్తే వీడు ఏమైనా నేర్చుకుంటాడేమో అలా చేస్తారు ఏది చేసినా దేవుడి పేరుతో చేస్తే వీడు నేర్చుకుంటాడు సన్నీటి స్నానం చేయమంటారు దేవుడి పేరు పెడత పుణ్యం వస్తుంది అంటారు సన్నీటి స్నానం చేస్తే అది శరీరానికి చాలా మంచిది కాబట్టి నీకు పుణ్యం వస్తుంది సన్నీటి స్నానం చేస్తే అని సో సో ఇటువంటి శరీరం మీద ఇంద్రియాల మీద కన్నీటి స్నానం అంటే స్పర్శేంద్రియానికి చెందింది అంచేత మాట చెప్తాను ఇంద్రియాల మీద చక్కటి డిసిప్లిన్ ఉండాలి కంట్రోల్ కాదు డిసిప్లిన్ కాడినిటీ అప్రోచ్ సో టేస్ట్ బట్స్ విషయంలో అది ట్యూనింగ్ ది ఇప్పుడు రుచులు ఉంటాయి నాకు ఇది ఇష్టం అది ఇష్టం కాదు నాకు ఈ రుచి కావాలి ఆ రుచి ఇంకా అని ఇలా ఉంటాయి అలాగే రుచులు మరిగిన వాడికి భోజనం పెట్టి మీరు సంతోష పెట్టడం సంభవం కాదు వాడిని ఇంపాసిబుల్ టు ప్లీజ్ కదా బికాస్ వాడికి ఎలా ఉన్నా దీంట్లో ఉప్పు తక్కువైందంటాడు దాంట్లో ఉప్పు ఎక్కువైందంటాడు అనాల్సిందే అది గురించి నీటిలో కలుపుకుంటే సెట్ అయిపోతుంది కానీ రుచులు మరిగి ఉంటాయి దోసి చక్కగా క్రిస్ప్గా ఉండాలి చక్కగా రోస్ట్ అయి ఉండాలి అంటాడు కొంచెం మరి అక్కడ కొంచెం నల్లగా అవుతుంది మళ్ళీ నల్లగా అవ్వకూడదు పోనీ నల్లగా కాకుండా కొంచెం మెత్తగా ఉండకూడదు మళ్ళా వెరీ డిఫికల్ట్ టు ప్లీజ్ తీస్టైస్ ఏంటంటే సో ఇలాగంటి ఈ రకమైన వ్యామోహం లేకుండా ఇంద్రియముల మీద చక్కటి కమాండ్ డిసిప్లిన్ ఈ ఇంద్రియములతో విషయములను అంటే భోగ్యములను సేవించుట ఇది మంచిది కాదు దేహానికి మంచిది కాదు మనస్సుకి మంచిది కాదు అధ్యాత్మ సాధకుడికి ఏమాత్రము అది అభిలక్షణీయం కాదు ఆ సత్యాన్ని గుర్తించి దేహయాత్ర కోసం భోజనం చేస్తాం కానీ రుచులను తృప్తిపరచడం కోసం భోజనం చేయటం లేదు కేవలం దేహయాత్ర కోసమే భోజనం చేస్తున్నాము అనే లెవెల్కి మనం తయారు కావాలి దానిని దమము అని అంటము తర్వాత దయా అంటే కంపాషన్ అంటే మీ ఇప్పుడు నవ్ యూ స్టార్ట్ చే సొసైటీ సొసైటీ ఫర్ ది కంపాషన్ టువర్డ్స్ పీపుల్ అని అలాగే స్టార్ట్ చేసి దానికి రిజిస్ట్రేషన్ చేసి చందాలు చేసి అలాగే మీరు ఏం చేయనక్కర్లేదు దిస్ ఈజ్ అవర్ మైండ్ ఫంక్షన్స్ దయా భూతదయ ఉండాలి భూతదయ ఉంటే సరిపడుతుంది సొసైటీ ఫర్ భూతదయా స్టార్ట్ చేయనక్కర్లేదు సొసైటీ ఫర్ భూతదయా స్టార్ట్ చేసి జనాన్ని పీడించడం అదంతా అక్కర్లేదు వాళ్ళని ప్రాణం చేయడం అలాగే ఒకర్లా స్పాయింటేనియస్గా ఆ సందర్భం వచ్చినప్పుడు అతి సహజమైన విధంగా దయను కలిగి ఉండట ఆ దయ ఎవరి మీద అంటే ఆ బాధ్యులయ్య ఆ వ్యక్తి కష్టంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఒక పశువే కావచ్చు ఒక పక్షి కావచ్చు లేకపోతే మనిషి కావచ్చు వాడు మన కులం వాడే కానక్కర్లా మన వర్గం వాడే కానక్కర్లా ఎవడైనా కావచ్చు వాడు మన ముఖం కూడా మనకి తెలియకపోవచ్చు ఆ స్పాంటేనియస్గా వాడు మనం కంట్లో పడతాడు వాడు అభాగ్యుడిగా ఉంటాడు వాడి కంటే మనం కొంతవరకు బెటర్గా మనం ఉంటాము కాబట్టి దట్ ఈస్ గుడ్ నా ఆ క్షణంలో ఎలర్ట్ అయిపోయి వాడి కొంత సర్వీస్ చేసేసి దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా మళ్ళీ రికగ్నేషన్ మొదలైనటువంటి ప్రతిఫలాన్ని కోరకుండగా ఆ సీన్ నుంచి పక్కకు తక్కువ అలా అజ్ఞాతంగా ఉండిపోవడం అది దయా అని అంటారు అతి సహజమైన విధంగా దయా గుణాన్ని కలిగి ఉండవు అతి సహజంగా సో అది దాన్ని అభ్యాసం చేయాలి వెరీ ఇంపార్టెంట్ దయా శ్రద్ధ శాస్త్రము నందు విశ్వాసం కాదు శ్రద్ధ విశ్వాసం వేరు విశ్వాసము అంటే కేవలము నమ్మిక తప్ప మరో మార్గం ఉండదు దానికి లైక్ మీరు ఉదాహరణకి పుష్కరాల్లో నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది స్వర్గానికి పోతావు అని ఉంటుంది అది విశ్వాసానికి సంబంధించిన విషయం దాంట్లో మీరు వెరిఫై చేయాల్సింది ఈజ్ ఇట్ ట్రూ అర్ నాథ్ అని దాన్ని చర్చికి పెట్టి టీవీ నైన్లో డిస్కస్ చేసి అలాంటివన్నీ కూడా తప్పు ఎందుకంటే అది ఒక విశ్వాసము ఆ విశ్వాసం ఉన్నవాడు ఆ పని చేస్తాడు మీకు మీరు చూసుకోవాలి మీకు ఆ విశ్వాసం ఉందా లేదా మీకు విశ్వాసం ఉంటే గుట్టుజప్పుడు కాకుండా వెళ్ళి నది పుష్కర సమయంలో నదిలో స్నానం చేసి చూసేట అయిపోయింది మీ విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి ఇంకొకటి ఉంటాడు వాడికి విశ్వాసం ఉండదు ఒకసారి నేను నాగాత్మిక సాగర్కి వెళుతున్నా వెహికల్లో కార్లో వెళ్తున్నా అప్పట్లో అది కృష్ణా పుష్కరాల టైము సో సాయంకాలం ఐదున్నర ఎప్పటికి నాగాత్మిక సాగరికి వెళ్ళాను అక్కడ ఒక వేవు అంటే మెట్లు కనబడ్డాయి స్నానం చేయడానికి అవకాశం ఉంది నేనున్నాను కారాపుణి కారాపాడు నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను ఏమిటో ఇప్పుడు స్నానం ఏమిటం నీతో వస్తుంది ఇప్పుడు రూమ్కి పోతాను అక్కడ ఏదో పనుంది ఇప్పుడు ఎటు కాకుండా రూమ్ మధ్య నిలబడి స్నానం ఎలాగే నేను చేస్తాను నీకెందుకు నేను చేస్తాను ఏమిటి విశేషం అంటే కృష్ణా పుష్కరాలు ఇప్పుడు మిడిల్ ఆఫ్ కృష్ణా మనం ఉన్నాం ఎదురుకుండా కృష్ణానండి స్నానం చేస్తున్నాను ఏమిటి చూడు డోంట్ ఆర్గ్యూ He is a scientist and I am supposed to be a scientist myself. Don't argue about it. It is all about belief. I am a very good man. When you are in the life of Krishna, samayala, Krishna is a good man. I am a good man. I am a good man. I am a good man. You decide. And I am a good man. People are going to be a good man. నమ్మకానికి సంబంధించిన విషయం కానీ శ్రద్ధలా కాదు శాస్త్రము ఎడల శ్రద్ధ ఇప్పుడు భగవద్గీతలో శమము దమము ఇప్పుడు నేను మీకు వర్ణించి చెప్పాను దయా దీంట్లో నమ్మకమేమున్నది మీరు దయతో దానం చేస్తే పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్తారు అంటే నమ్మకం అవుతుంది తప్ప దయా అనే గుణము మీ హృదయాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది మీరు మహాత్ములు స్థాయికి చేరుకుంటారు మీ హృదయం పవిత్రమవుతుంది అని చెప్పారు అనుకోండి దాంట్లో నమ్మకమే ఉంది దట్ ఈస్ అ మ్యాటర్ ఫర్ శ్రద్ధ అంటే శ్రద్ధ అంటే దాన్ని ఉత్సాహంతో యాక్సెప్ట్ చేయాలి రెసిస్ట్ చేయకూడదు చెప్పిన మాటని శాస్త్రం చెప్పిన వచనాన్ని ముందు స్వీకరించాలి ప్రతిదానికి అడ్డగోలుగా ఉండకూడదు స్వీకరించి చూసుకో నువ్వు నీ మనస్సు నీ ఇలా ఉంది శాస్త్రం ఇలా చెప్తుంది యూ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ చేసి యూ ప్రాక్టీస్ ఇట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ ఆ యాక్సెప్టెన్సే లేకపోతే ఇంకా ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు యాక్సెప్ట్ వెరిఫైడ్ టెస్ట్ అండ్ అని వరొక టెస్ట్ టెస్ట్ దాన్ని పరీక్షించి దాన్ని అనుభవానికి తెచ్చుకో బస్ దట్ ఈస్ శ్రద్ద విశ్వాసానికి సంబంధించింది కాబట్టి మీరు దైవీ ప్రకృతి ఆసూరి ప్రకృతిలో విశ్వాసం ఏమున్నది మేటర్ ఫర్ శ్రద్ధ శ్రత్ దాతి శ్రత్ అంటే సత్యమును నిలబెట్టున్నది కనుక శ్రద్ధ మీరు ఆ మన దృక్కోణము ఆ మానసిక స్థితి ఆ స్థితిలో ఏముంటుందంటే ఉత్సాహం ఉంటుంది అంటే ప్రతిదానికి అడ్డగోలుగా కాకుండా ఆ శాస్త్రవచనాన్ని ప్రేమగా స్వీకరించే లక్షణం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది స్వీకరించి మళ్ళీ మర్చిపోవడం అని కాకుండా దానిని మనస్సులో పెట్టుకుని ఆచరణలో పెట్టి లక్షణం ఉంటుంది ఆ తర్వాత దాని ఫలం మనకి కనబడ్డప్పుడు ఓహో ఇది చాలా విలువైనది అని మనకే తెలుస్తుంది దానిని శ్రద్ధ అంటారు ది ఫస్ట్ స్టెప్ యు టేక్ జనరేట్స్ ఎనర్జీ సెకండ్ స్టెప్ దాన్ని శ్రద్ధ అని ఆది శబ్దం చేత క్షమా అనే గుణాన్ని తీసుకోవచ్చు అంటే కొంచెం సహనాన్ని కలిగి ఉండటం పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కొంత ఓపిక పట్టడం అలా అది కూడా దైవీ గుణమే సో ఈ విధమైనటువంటి దైవీ సంపదని ఆశ్రయించి జీవిస్తారు అక్కడికి ఒక లక్షణమైంది మహాత్ముల యొక్క ఒక లక్షణమైనది రెండవ లక్షణం ఏమిటి అనన్య మనసహ భజంతి ఈశ్వరుణ్ణి సేవిస్తారు భజంతి అంటే భక్తిని చేస్తారు భక్తి అంటే ప్రేమ అని ఇది మనం చూసాం చాలా సో అయితే ఈశ్వరుణ్ణి సేవించుట భజించుట ఎలాగ ఈశ్వరుణ్ణి భజించాలో తెలిసిన మామూలుగా ఒక ఒక తంతు అంటే ఒక రిచువల్ లోలాగా ఈశ్వరుణ్ణి భజించటమని కాకుండా అనన్య మనసహా భజంతి ఈశ్వరుణ్ణి భజిస్తూ ఈశ్వరుని పైన మాత్రమే మనస్సు నిలుచుట ఈశ్వరుని కంటే అన్యమునందు మనస్సు లేకుండా అనన్య మనసహ వెరీ సింపుల్ మళ్ళీ ఇక్కడ కూడా పాజిటివ్ ఉండదు అంతా నెగిటివ్ ఉంటుంది ఈశ్వర మనసహ అండదు అనన్య మనసహ అంటాడు ఈశ్వరుడి కంటే అన్యమేది కలదో దానిపై మనస్సు పెట్టకము అంటే అర్థం ఏంటంటే మనస్సుకి రెండు రకాల ప్రవాహాలు ఉన్నాయి ఇంటే ఇటు ప్రవహిస్తుంది లేకపోతే ప్రవహిస్తుంది అలాగా సంసారము ఈశ్వరుడు సంసారం వైపు ప్రవహిస్తూ మీరు కనుక సంసార ప్రవాహాన్ని ఆపేసినట్లయితే ఈశ్వరుడు వైపు ప్రవహిస్తుంది ఇది ఎలాగంటే నేను ఒకసారి మా నాన్నగారితో మా నాన్నగారితో నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుంటే ఇటువైపు నది ఉన్నది ఇటువైపు కాలంలో ఉన్నది ఆశ్చర్యం కాలం ఎత్తున ఉన్నది నది అడుగున ఉన్నది మీరు ఇలాంటివి మీరు కూడా చూసి అప్పుడు నేను అడిగాను ఏమిటివర్ అంటే ఇది నది ఇది కాలువ ఇది గోదావరి నది ఇది కాలవ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నది నుంచి వచ్చి ఎలా వచ్చాయి నది ఏమో అడుగునుంది కాలువ ఎత్తునుంది హావ్ అని అడిగితే అప్పుడు మన ఆయన గారు చెప్పారు మొహం నుంచి తెలీదు ఈ నది అప్స్ట్రీమ్ నువ్వు పోయినట్లయితే రాజమండ్రి ధవళేశ్వరం వస్తుంది అక్కడ ఒక బండ్ కట్టాను కట్టినప్పుడు ఆ బండ్ అవతల వైపున నీరు జమ అవుతుంది ఒక కాసారము ఒక సరోవరంగా తయారవుతుంది నీరు జమ అవుతుంది అది ఎత్తుకు వస్తుందా మీరు బండ్ కట్టిన కారణంగా ఆ ఎత్తు నుంచి తీసేది కాలం అంచేత ఎత్తులో కాలం ప్రవహిస్తుంది ఓహో కాబట్టి ప్రవహిస్తే కింద కింద ప్రవహిస్తుంది అయితే ప్రవహిస్తుంది సో ఏదైతే దట్ రెండే ప్రవాహాలు కనుక మనస్సు కూడా ప్రవహిస్తే సంసారం వైపు ప్రవహిస్తుంది మీరు సంసారం వైపు ప్రవహించకుండా ఆ పేరనుకోండి అప్పుడు ఈశ్వరుడు వైపు ప్రవహిస్తుంది మూడో ప్రవాహం లేదు రెండో ప్రవాహాలు అటైనా ఒకటి ఇటేనా ఒకటి ఇప్పుడు భక్తి చేయాలి ఎలా చేయాలి వెరీ సింపుల్ సంసారం మనస్సు ప్రసరి ప్రవహించకుండా చూసుకో అనన్య మనస అంటే ఎవైపు ఉంటుందో నేను ధనమును పొందుటకై నీకు పూజ చేస్తున్నాను అంటే పోయింది అయిపోయిందంటే దట్ దట్ డెంట్ కమ్ హియర్ దీంట్లో ఫిట్ కాదు అక్కడ అన్య మనస్సుతోటి చేస్తుంటే అది సకామ కర్మలన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టినట్టు ఇన్ వన్ స్ట్రోక్ ఎలా సో సకామ కర్మలకి ప్రవేశం ఉండదు ఎందుకంటే సకామ కర్మలో దాన్నే కామ్యకర్మలో ఉంటారు కామ్యకర్మలలో మన ప్రేమ మనం కోరే వస్తువు మీద ఉంటుంది ఆ వస్తువు దేవుడు ఎక్కిస్తాడని ఒక విశ్వాసంతో దేవుణ్ణి పూజ చేస్తాం దేవుణ్ణి పూజ చేస్తూ ఉంటాం అంతే కానీ ప్రేమ దేవుడి మీద ఉండదు ప్రేమ ఇంకొక వస్తువు మీద ఉంటుంది ఇప్పుడు కట్నం ఏ అమ్మాయి ఎక్కువ తీసుకొస్తే నేను ఆ అమ్మాయిని పెళ్ళాడతాను అన్నప్పుడు వీడి ప్రేమ అమ్మాయి మీద ఉందా డబ్బు మీద ఉందా అలాగే అలాగే ఒక ఆయన అన్నారు మాతో ఈ దేవుణ్ణి పూజిస్తే ఏమీ వర్కౌట్ కాలేదండి కోరికలు తీరలేదు అని చెప్పేసి ఈ నిధులు పెట్టి ఆయన్ని పూజిస్తున్నాను పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ ఐ టెల్ యూ దే ఆర్ ఈ దేవుణ్ణి పూజిస్తే కోరికలు తీరలేదు కాబట్టి ఆ దేవుణ్ణి పూజిస్తున్నానంటే వాళ్ళని ఏమనాలంటారు హౌ టు లుక్ అట్ దాట్